ఓం శ్రీ గురుభ్యో నమరి ఓం నా కరుణాలయక్ స్మృత్యనవకాశదోష ప్రసంగనవకాశదోష ప్రసంగా ద్వితీయాధ్యాయాన్ని ఆరంభించటానికి ఉన్న పృష్ఠభూమిక బ్యాక్గ్రౌండ్ అదంతా కూడా మనం చూసినాము అనేక అంశములను ఇక్కడ నిరూపించటం కోసం ఈ అధ్యాయం ఆరంభమవుతుంది ఒకటి అద్వైతానికి స్మృతి విరోధము లేదు యుక్తి విరోధము లేదు అది మొదటి అంశం ఎందుకంటే ఏమో స్మృతులు ఉంటాయి ప్రతిదీ స్మృతే ఏది స్మృతి కానీ ఉంది ఏదో ఒకసారి పట్టుకు వస్తాడు పాంచరాత్రాగమం అంటాడు లేకపోతే రుద్రయామల సాత్రం అంటారు ఇది ఇదో అదొక పట్టుకు వచ్చి అంటే కొన్ని మంచి విషయాలు కూడా ఉంటాయి భక్తి ఇలాంటివి మంచి విషయాలు ఉంటాయి దేవుడికి ఎక్కువ భేదం ఉంది అని కాబట్టి అదిగో అద్వేదం చెప్పినట్లయితే స్మృతికి విలువతుంది అని ఒక ఆర్గ్యుమెంట్ ఇటువంటి ఆర్గ్యుమెంట్ ని త్రోసిపుచ్చడం ఈ అధ్యాయ యొక్క ప్రయోజనము అలాగే యుక్తి ఏదో చెప్తారు ఏమంటే రాజుగారు రోడ్డు మీద ఉండే కూలింగ్ కూడా ఒకటేనా దగ్గరికి వెళ్ళి నేనే రాజును అంటే ఏం అరెస్ట్ చేసి జైల్లో పెడతాను కదా సో క్రైస్ట్ ఏమైంది ఐఎం ని క్లియన్ అని ఆయన అన్న పాపానికి ఆయన్ని తీసుకెళ్తే ఏదో చేశారు కాబట్టి అలా నోటుకు వచ్చినట్లు మాట్లాడచ్చా నేనే చెందిన అనొచ్చా అలాగే శివోహం అనొచ్చా అహం విష్ణుహం అనొచ్చా అనకూడదు కదా ఆయన సృష్టించిన వాళ్ళు మీరు మనమందరం సృష్టింపబడ్డ వాళ్ళను రెండో ఒకటే పడుతుందా రంగే కొడుకెక్కుత అని యుక్తి ఇలాంటి యుక్తులేవో చెప్తారు మరి ఆ యుక్తులతో అద్వైతానికి విరోధం ఉంటుంది వాటిని పరిహారం చేయాల్సి ఉంటుంది అది అధ్యాయంలో జరుగుతుంది తర్వాత ప్రధాన కారణవాదము సాంఖ్యుల యొక్క ప్రధాన కారణవాదము దానికి శృతి యొక్క సమ్మతి లేదు అని ప్రథమ అధ్యాయంలో కొట్టి కానీ ప్రధాన కారణవాదము స్మృతి అది మంచి యుక్తి యొక్క అనుగ్రహము కాదు చాలా యుక్తియుక్తంగా ఉంటుంది అని వాళ్ళు మాట్లాడారు ప్రధాన కారణవాదం యుక్తియుక్తంగా ఉంటే అద్వైతం అయుక్తికం అవ్వాలి మరి ఎందుకంటే అది ద్వైతం ద్వైతము చాలా పర్ఫెక్ట్ లాజిక్ ఉందండి అంటే అద్వైతం ఏమవుతుంది ఆ అవుతుంది కాబట్టి ప్రధాన కారణవాదంలో యుక్తి అనే ఆర్గ్యుమెంట్ని కొట్టుపాడయ్యాలి అంటే దాన్ని కొట్టుపాడేసే పద్ధతి ప్రధాన కారణవాదంలో ఉన్నది యుక్తి కాదు యుక్త్యాభాస యుక్తిలాగా కనపడుతుంది తప్ప అది యుక్తి కాదుషుమా అని నిరూపించాలి అది అధ్యాయంలో చేస్తారు తర్వాత ఇదంతా నేను చెప్పాను మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నాను ఈ ఉపనిషత్తులలో ఒక్కో ఉపనిషత్తులో సృష్టి ప్రక్రియ ఒక్కో రకంగా చెప్తారు ఐక్రయం ఓ రకంగా చెప్తుంది ఆత్మావాయుదం అగ్గర ఆశిస్తారు మొదలయ్యి చాండోక్యం మరో రకంగా చెప్తుంది సదేకమైన సౌమ్య ఏదం దగ్గర ఆశిస్తారు ఇలాగా ఒక్కో ఉప తైత్రేయంలో ఇంకో రకం సో ఈ విధంగా ఉపనిషత్తులలో సృష్టి ప్రక్రియ వేరువేరుగా ఉంటుంది కనుక అది పెద్ద విరోధము అలా ఉండకూడదు కదా వేరువేరుగా ఉండకూడదు పద్ధతిగా ఉన్న ఒక పద్ధతిలో ఉండాలి కానీ వేరువేరుగా ఉంటుంది ఇది ఒక పెద్ద విరోధము అనే అనే పూర్వపక్షాన్ని పరిశీలించి ఖండించి అటువంటి వేరే విరోధము ఉపనిషత్తులు ఎందుకు లేదు అని నిరూపించాల్సి అది ఇంకొక పద ఇన్ని పనులు చేయటం కోసం ఈ అధ్యాయం ప్రారంభమైనది ఇంతవరకు ఇదంతా రీట్యాప్ ఇప్పుడు ఆ సూత్రం చూడండి సుతనవకాశ దోష ప్రసంగ ఇది చేత ఈ అందుబండ్ ఎలా ఉంటుందంటే వ్యాకరణంలో ఓ న్యాయం గలదు దాన్ని విప్రతిషేధే పరం కార్యం అనే సూత్రమే ఉండేది విప్రతిషేధే పరం కార్యం పాణిని సూత్రం విప్రతిషేధే సతి ఇప్పుడు రెండు సూత్రాలకు విరోధం వచ్చిందనుకోండి పదా సూత్రం తరువాతి సూత్రాన్ని మీరు పరిగణనలోకి తీసుకోవాలి ముందు సూత్రాన్ని పక్కన పెట్టండి విరోధం అంటే ఏమిటి విత్రం అంటే ఏమిటి అంటే తుల్య బల విరోధేషది అని కింద భటుది దృష్టిలో రాస్తాడు అంటే ఒకే స్థానంలో ఒకే దృష్టాంతంలో రెండు సూత్రాలు అప్లై అవుతాయి రెండింటికి సమానమైన బలము రాదు దాన్ని విరోధము ఉంటాయి రెండు సూత్రాలు అప్లై అయితే ఒకటి బలము గలది ఇంకొకటి వీక్ అనుకోండి విరోధం ఉండదు బలము గలదే వస్తుంది వీక్ అయిన సూత్రం పట్టణదా వస్తుంది సమానమైన బలం ఒకే చోట సమానమైన బలము గల రెండు సూత్రాలు అన్వహిస్తే దానికి విరోధం వస్తుంది ఇది ఎలాగ ఇలా ఎలాగంటుందంటే ఒక కేసు ఉంది అనుకోండి అక్కడ రెండు సెక్షన్స్ అప్లై అవుతున్నాయి అదే సి అప్లై అవుతోంది ఇండియన్ పైనల్ కోడు టూ టూ టూ కూడా అప్లై అవుతోంది ఇది అప్లై చేయాలా అది అప్లై చేయాలా ఇది అప్లై చేస్తే రిజల్ట్ ఓలా ఉంటుంది అది అప్లై చేస్తే మల ఉంటుంది అనే ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటుందో అలాంటి ఆర్గ్యుమెంట్ ఇక్కడ అయితే రెండు సూత్రముల యొక్క మలము సమానమని ఎలా చెప్తారు అంటే దానికి ఆర్గ్యుమెంట్ ఏమిటంటే ఈ సూత్రానికి ఇతరత్ర అవకాశం ఉండాలి అంటే ఈ ఈ ఈ సూత్రాన్ని మీరు అప్లై చేయకపోయినా ఏం ఆ సూత్రము ఇంకొక చోట ఇంకొక చోట ఇంకొక చోట అప్లై అవుతూ ఉంటుంది అంటే ఆ సూత్రం చరితార్థం అవుతూనే ఉంటుంది సూత్రానికి ఉన్నందుకు సూత్రం ఉన్నందుకు దానికి ఒక ప్రయోజనం సిద్ధించాలి అలా కాకుండా ఇంకో సూత్రము ఇక్కడ అప్లై అవుతుంది ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ అప్లై అవ్వదు ఇక్కడ కనుక మీరు దాన్ని అప్లై చేయడం అనేసి ఇంకో సూత్రము అప్లై చేసినట్లయితే ఆ సూత్రము వేస్ట్ చేయకూడదు దానికి ఇంకెక్కడా అవకాశం దొరకదు అప్పుడు ఏమవుతుంది పాణిని గారికి చెప్పిన సూత్రాలలో ఒక సూత్రము వ్యర్థము అనే పరిస్థితి నిర్మాణం అవుతుంది అది తప్పు అలా ఉండకూడదు కాబట్టి ఇక్కడే తప్ప మరి ఎక్కడా అన్వయించని సూత్రానికి బలం చాలా గట్టిగా ఉంటుంది ఇక్కడ ఇతరత్రా కూడా అన్వయించడానికి బలం తప్పు ఇప్పుడు ఒకడు ఉన్నాడు వాడికి ఇక్కడ భోజనం పెడితే ఆ పూట భోజనం ఉంది లేకపోతే వాడికి ఇంకెక్కడా భోజనం దొరకదు ఇంకొకడు ఉన్నాడు మనం పెట్టకపోయినా ప్రతి వాళ్ళు అరడదన ఉంది వాడి కోసం సిద్ధంగా ఉన్నారు కాబట్టి మనం ఏం చేయాలి వాళ్ళు పొమ్మని వీడికి భోజనం పెట్టాలి అలాంటి పరిస్థితి రెండు సూత్రాలకు వచ్చినప్పుడు పరమ సూత్రాన్ని చేసుకోమని పని చెప్పారు అక్కడ విప్రతిషే పరం కార్యం కాబట్టి ఈ స్మృతులు కూడా పరిస్థితి అటువంటిదే సాంఖ్య స్మృతి గ కపిల మహర్షి చేత విరచించబడిన స్మృతి కపిలుడు గొప్ప ఋషి మహర్షి కదా గొప్ప జ్ఞాని ఆయన సాంఖ్య సిద్ధా సాంఖ్య సూత్రాలను ఆయన ప్రవచించినాడు దాన్ని మీరు అద్వైతం పట్టుకుంటే ఈ సాంఖ్య సూత్రాలన్నింటినీ కూడా కట్టగట్టలు పారయాల్సి వస్తుంది వాటికి అసలు ఎక్కడ ప్రవేశమే ఉండదు అప్పుడు అదొక తప్పు ఏమిటా తప్పు స్మృతి అనవకాశ దోష ప్రసంగ కపిల స్మృతికి అవకాశమే లేదు ఇంకెక్కడ కపిల స్మృతి వస్తువు యొక్క సత్యత్వాన్ని నిరూపించడం కోసం వచ్చినది ఆ వస్తువు అనేకము ద్వైతమే సత్యము అని చెప్పేటువంటి స్మృతి మీరు కనుక ద్వైతాన్ని త్రోసిపుచ్చేసి అద్వైతాన్ని పెట్టేసుకొని సాంఖ్య స్మృతిని అవతల పారేస్తే కపిల స్మృతిని తోసిపుచ్చినట్లయితే ఈ కపిల స్మృతికి ఇంకొక తోట ఎక్కడా అవకాశమే లేదు కనుక కపిల స్మృతి అనే పరిస్థితి నిర్మాణం అవుతుంది కపిల మహర్షులంతటి చెప్పిన మాటలు వేస్ట్ అవి తప్పు వాటిని తోసిపుచ్చేయండి అవి వ్యర్థము అని అంత తప్పు మనం కపిలుడు చెప్పిన దానికి కూడా ఒక అవకాశాన్ని చూపించాలి కాబట్టి వెతుకుదాం ఎక్కడైనా మరొక సందర్భంలో ఈ కపిలుడు చెప్పిన దానికి అవకాశం వస్తుందేమో చూద్దాం ఎక్కడా అవకాశం కావట్లేదు స్మృతి అనవకాశ కాబట్టి అద్వైతాన్ని కనుక మీరు స్వీకరిస్తే కపిల స్మృతికి ఎక్కడా అవకాశము లేదు అనే దోషము మీ నెత్తి మీద పడుతుంది అర్థమైందండి స్మృతి అనవకాశ దోష ప్రసంగ కాబట్టి ఈ దోషం నుంచి తప్పించుకోవడానికి మీరేం చేయాలి కపుల స్మృతిని అంగీకరించాలి అని ఆర్గ్యుమెంట్ దొద్దిదారిని వచ్చాడు వీడు మెయిన్ గేటం పట స్మృతి తిరస్కారం చేస్తే వెనకాల నుంచి మాకు ఇంకెక్కడా అవకాశం లేదండి మాకు ఎక్కడా భోజనం పెట్టట్లేదు మీరే పెట్టాలన్నట్టుగా వీడు ప్రవేశించాడు వీటి చేతి పూర్వపక్షం నా ఇది అంగీకారం కాదు ఎందుకని అన్యస్మృత్యనవకాశ దోష ప్రసంగా కపిల స్మృతిని మీరు స్వీకరించాలనుకోండి ఎందుకు స్వీకరించాలి అనవకాశ దోషము నుంచి తప్పించుకోవడం కోసం కపిల స్మృతిని స్వీకరిస్తే ఇతర స్మృతులకి అవకాశం లేని పరిస్థితి నిర్మాణం అవుతుంది అన్యస్మృత్యనవకాశ దోషం వచ్చి కాబట్టి ఏదో ఒక స్మృతికి అవకాశము లేని దోషము ఎలాగూ తప్పదు అటువంటిప్పుడు మేము అద్వైత స్మృతిని స్వీకరిస్తాం తప్ప మీ తప్పుడ స్మృతిని ఆ కారణంగా మేము అని ఆల్కుమంట్ ఈ ఆల్కుమంటుని మీరు పరిశీలిస్తే ఈ దీని వెనకాలండే ఒక సిస్టమ్ మీకు బుద్ధికి రావాలి ఈ సిస్టమ్ని అంటే ఇటువంటి దీన్ని ఆర్థడాక్సీలో లోతుగా వాళ్ళు పరిశీలిస్తారు వాళ్ళు ప్రయత్నం చదువుకుంటూ కంటస్థం చేసుకుంటూ పోతారు అసలు ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఇప్పుడు సత్యం ఉంటుంది ఈ సత్యానికి వ్యతిరేకంగా కపిల మహర్షి చెప్పాడు సత్యానికి వ్యతిరేకంగా చెప్తే చూసుకోవచ్చు దీనికోసం ఇంత ఆలోచింది ఏంటి అంటే ఆ రిలీజియస్ మైండ్ ఎలా ఉంటుందంటే ఆయన ఎవడో పెద్ద కదా ఆయన చెప్పిన దాన్ని మనం ఎలా కాదంటాం అనే ఒక బలహీనత మానసిక బలహీనత అంటే ఆ బలహీనత ఏమిటంటే రివోల్ట్ చేయటానికి వీడికి ధైర్యం ఉండదు ఈజ్ నాట్ రెడీ ఫర్ రివోల్ట్ రివోల్ట్ ఈస్ ది కీ ఫ్యాక్టర్ వీడు హీజ్ నాట్ రెడీ ఫర్ రివోల్ట్ ఇప్పుడు న్యూటన్ చెప్పిన దాన్ని నోబడి ఈస్ బిల్లింగ్ టు రివోల్ట్ ఎగ్నెస్ట్ వాట్ న్యూటన్స్ అయిన హండ్రెడ్ ఇయర్స్ అయింది టూ ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్ అయినా కూడా న్యూటన్ చెప్పిన మాటకి రివోల్ట్ చేసి కూడా ఎవరు కాలేదు అదే నడిచి టెక్లా అనే ప్రొఫెసరు హీ మేడ్ ఏ స్మాల్ అటెంప్ట్ వెరీ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ విచ్ మాస్ అండ్ ఎనర్జీ సమ్ పాయింట్ కుట్ కొయలేదు రెండో ఏకం అయ్యే అవకాశం ఉన్నది అనే ఒక ఒపీనియన్ ఆయన ఓ పేపర్లో పబ్లిష్ చేశాడు నైన్టీన్ ఓ టూలో నైన్టీన్ ఫస్ట్ టైము ఒక ప్రొఫెసర్ ఒక సైంటిస్ట్ న్యూటన్ చెప్పిన దాన్ని కాదని ఒక పేపర్ పబ్లిష్ చేశాడు మూడు వందల సంవత్సరాలు పట్టింది న్యూతన్ చెప్పిన దాన్ని కాదనడా అప్పుడు ఐన్స్టైన్ వచ్చాడు పంతొమ్మిది వందల ఐదులో మెకానిక్స్ అంతా కూడా కొట్టిపారేసి కాస్మాలజీలోనూ అటామిక్ ఫిజిక్స్లోను న్యూటోనియన్ మెకానిక్స్ పనికి అని కొట్టిపారేసి ఐన్ స్కీన్ మెకానిక్స్ పెట్టాడు బోస్ ఐన్ స్క్రీన్ అండ్ క్యాల్కుల ఇవన్నీ అలా వచ్చాయి కాబట్టి ఆ రివోల్ట్ చేసేటువంటి హ్యాపీ ధైర్యం ఉండాలి కపిల స్మృతికి అవకాశం లేదంటే అవును తప్పులు చెప్పే అవకాశం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పాడు నువ్వు చెప్పింది తప్పు తప్పుదానికి కూడా అవకాశం కల్పించాలా బై అని రివోల్ట్ చేసేటువంటి ఆ లక్షణాన్ని మన హిందూ ధర్మం కోల్పోయింది అందుకోసం ఇటువంటి చర్చలు అన్నీ అవసరమయ్యాయి శంకరులు హీజ్ హీజ్ శంకరులు హీజ్ రివల్యూషన్ ఈ రివోల్యూటెడ్ ఎగ్జిస్కి తీసిస్తాం అయితే మన వాళ్ళు ఏం చేశారో తెలుస్తున్నాండి ఈ దేవ్ సందాయం వంద రెండు వందల ఏళ్ళలో టైం ఇవ్వడం టైం టైం గ్యాప్ వచ్చేసిన తర్వాత ఆ శంకరుడు చుట్టూ పురాణం అల్లేసి శంకర విజయం అనే పేరుతోటి రెండు మూడు రకాల పురాణం అల్లేసి ఆయన్ని మళ్ళీ ఆయన రివోల్ట్ ఈజ్ రివల్ చూస్తున్నది ఆయన్ని మళ్ళీ ఆర్థడాక్స్టీలో పెట్టేసి ఈ మఠాలన్నీ ఆయనే స్థాపించాడని ఒక కథ ఒకటి కల్పించి మేము ఆయన శివలింగం ఒకటి పట్టుకొచ్చాడు కైలాసం వెళ్ళాడని ఇంకో కథ పెట్టి శివలింగం పట్టుకొచ్చాడు కైలాసం వెళ్ళి నేను పూజేసి శివలింగం శంకరుడు కైలాసం వెళ్ళి పట్టుకొచ్చింది అని చెప్పేసి చెప్తా ఉంటా హో ఇలాగంటే కథలు చెప్పేసి వీళ్ళు మఠాలు నడిపించుకోవడమే ప్రధానంగా పెట్టుకుని అలా చేసేసారు ఈ లోపల ద్వైతం ప్రవేశించారు అంతకుముందు ఇంత గోహలు ఉండేది కాదు ద్వైతం ఉండేది ద్వైతాలకి అనేక రంగులు అవి పుట్టి పెట్టి ఎన్నో రకరకాల ద్వైతం ప్రవేశించి మొత్తం వాతావరణం అంతా కలుషితం చేసి అసలు హిందూ ధర్మం యొక్క బలాన్ని ఫిలాసఫీ దాని బలం ఆ దాన్ని మరుగురు పండిట్ల ఆ రకంగా మనం దాన్ని తయారు చేసుకుని ఉన్నాము కాబట్టి ఇటువంటి ఆర్గ్యుమెంటు శంకర భగవత్వాడు కాలంలో పాప ఆయన ఓపిద్దే చేశారు ఎందుకంటే ఏదో కొంత మర్యాదగా వస్తుంది ఈ స్మృతి దీన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలించి మనం పక్కన పెట్టాల్సి ఉంటుంది అని బాబరాయణుడు శంకరుడు కలిసి ఈ సూత్రాన్ని చెప్పారు కాబట్టి ఒక స్మృతిని కాదంటే పంపలు అడుగుపోతాయి స్మృతిని ఎలా కాదంటారు పెద్దాయం చెప్పాడు కదా సంప్రదాయంలో వస్తుంది కదా అని అసత్యానికి అలంకారాలు చేసి దాన్ని పూజించుకుంటూ కూర్చోవడం అనేటువంటి ధోరణి ఏది కలదో ఆ ధోరణిని ఈ అధికరణము రోసి కూర్చొని దేని బ్యాక్గ్రౌండ్ ఈ బ్యాక్గ్రౌండ్ మీకు ఆర్థడాక్సీలో చెప్పరు నాలాంటి నేపదిక్ ఎవడో వచ్చి చెప్పాల్సిన తప్ప ఇది మీకు ఆర్థడాక్సీలో అని చెప్పరు ఆర్థడాక్సీలో దాన్ని కంటస్థం చేసేసుకుని లేకపోతే ఎదుతం బ్రహ్మయువ సర్వజ్ఞం జగత కారణమిది సభయుక్తం మీకు నేను మనం చేశానుకున్నా జగత్తుకి కర్త అని అడగరు ఇక్కడ వేదాంతంలో జగత్తుకి కర్త అనే మాట మతం అది జగత్తుకి కారణం అని మాట్లాడతారు ఎదైతే ఈ కర్త కారణమే కారణం ఏమిటంటే అర్థం కర్తంటే నిమిత్త కారణం అని అర్థం కర్తంటే నిమిత్త కారణం అని అర్థం కాబట్టి జగత కర్తాక అనే ప్రశ్న మీరు ఎప్పుడైతే త్రోసి అది పక్కన పెట్టి జగత కారణం కిమ్ అని ఎప్పుడైతే ప్రశ్న వేశారో దాని అర్థం ఏంటంటే జగత ఉపాదానం కిమ్ అని అర్థం జగత్తులకు సో అంతేగాని జగత్తును ఎవడు చేశారు అంటే శివుడు చేసేయడని ఒకటి అంట కాదు శివుడు కాదు విష్ణువే చేసేడని ఇంకొకటి అంటే శివుడు ఇంకా పుట్టలేటప్పటికీ విష్ణువు ముందు ఉంటాడు ఆ విష్ణువు నాభికమల నుంచి బ్రహ్మదేవుడు పుడతాడు బ్రహ్మదేవుడు లలాటల నుంచి రుద్రుడు పుడతాడు రుద్రుడు మనవుడు విష్ణువుకి మనవుడు చేస్తారా సృష్టి తాత చేస్తారా విష్ణువే సృష్టి చేశాడని ఇంకొకటి వీళ్ళని మించిన వాడు ఒకడున్నాడు వాడు వచ్చాడు కాదు విష్ణువు కాదు శివుడు కాదు గణపతి చేశాడంటే కొన్ని గణపతి కూడా గణపతి చేయడానికి అంటే ఆ గణపతి చేశాడు అని వాడు పురా ఇది కాకుండా వీళ్ళందరూ కూడా ఎందుకు పలికిరారు ఆ జగన్ మాట అమ్మవారు చేశారని ఇంకొక ఆయన ఈ రకంగా జగత కర్తాకహాని ఈ ద్వారా ఇలా నడుస్తూ ఉంటుంది వేదాంతంలో ఇక్కడ జగత ఉపాదానం అని ప్రశ్న ఆ ఉపాధానం ఎందుకంటే బ్రహ్మ ఇవ కారణం పరం బ్రహ్మయే పరంబ్రహ్మ అంటే మళ్ళీ ప్రమాదం ఉంది పరబ్రహ్మను కానీ జడమనుకునే ప్రమాదం ఉంది ఓ మహాపండితుల కారణం బ్రహ్మ పదార్థము అని ఉపన్యాసం చెప్తున్నారు నేనన్నా బ్రహ్మ పదార్థం బ్రహ్మ పదార్థం అది వెళ్ళబడి అనుకుంటాడు ఇంకా బండరా ఇలాంటి జరుగుతుంది దాన్ని బ్రహ్మ పదార్థం అనుకుంటాడ బ్రహ్మ పదార్థం ఏమిటి నీ తరకాయి బ్రహ్మాను బ్రహ్మాను బ్రహ్మ పదార్థం ఏమిటి మళ్ళా సప్త పదార్థాన్ని కంఠస్థం చేసి వచ్చాడు సప్త పదార్థాహాన్ని కంఠస్థం చేసి వచ్చి ఇక్కడికి వచ్చి డ్రాప్ చేయబా బ్రహ్మాను సర్వజ్ఞం సర్వంచ అదే సర్వము అదే చైతన్యము లేదంటే సర్వములు తెలియనది సర్వ జానాతి అంటే చైతన్యము చేతన బ్రహ్మ జగత్తునకు ఉపాధానము అని ఇంతకు ముందు ప్రథమాధ్యాయంలో ఏది చెప్పబడినదో అది తప్పు తదు అది పరోక్షం అది యుక్తిగా లేదు గొప్పది ఎందుకని కుట ఎందుకని ఎందుకని అంటే స్మృత్యనవకాశ దోష ప్రసంగా అంటే ఆ సూత్రాన్ని అన్వయించే పద్ధతి ఏంటంటే బ్రహ్మ అనే బ్రహ్మ జగత్ కారణం నా స్మృత్యనవకాశ దోష ప్రసంగా ఇది చే అది అక్కడ ఉండే పదాలు స్మూర్తి అనవకాశ దోష ప్రసంగా అనేటి చేత స్మూర్త్యనవకాశ దోషము అనేది ప్రసక్తము అలాంటి దోషం వచ్చి పడుతుంది కాబట్టి సర్వజ్ఞమైన బ్రహ్మ జగత్ కారణము కాదే ప్రధానం జగత్ తప్ప జగ ప్రధానం తప్ప చేతన బ్రహ్మ జగత్ కారణము కావడానికి వీల్లేదు ఎందుకు తెలుసున స్మృతి స్మృతి ఏ స్మృతి స్మృతిశ త్రా పరమర్శిప్రహిత శిష్ట పరిగృహీత అసలు ఆ యాటిట్యూడ్ చూడండి వచ్చాడు ఇది సత్యము అంట హౌ కెన్ యూ సే అంటే మూడు కొటేషన్స్ చెప్పాడు శ్రీకృష్ణుడు చెప్పాడు అర్జునుడు చెప్పాడు లేకపోతే భీష్మాచార్యుడు చెప్పాడు లేకపోతే మరొకటి చెప్పాడు మూడు కొటేషన్స్ చెప్పాడు కాబట్టి సత్యము అలా కాదండి దాన్ని కొంచెం మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇంకేమిటి ఎక్స్ప్లెయిన్ చేస్తామండి మూడు కొటేషన్స్ చెప్పాం కదా పోనీ ఇంకో రెండు కొటేషన్స్ తీసుకోండి అది లింగ పురాణంలో ఇలా చెప్పాడు బ్రహ్మ పురాణంలో అలా ఐదు కొటేషన్స్ చెప్పి ఇప్పుడు దట్ ఈస్ కరెక్ట్ ఎలా ఉందో అర్థమంటుంది సరిగ్గా దీన్నే ఆయన తిరస్కరించాడు బుద్ధుడు ఎడమది చదువుకున్నవాడే ఆయన పండితుడే ఆయన హిందూ బుద్ధుడు హిందూ సంప్రదాయంలో పుట్టి వైదిక సంప్రదాయంలో పుట్టి కడిగాడు కదండి శాస్త్రాలన్నీ చదువుకున్నాడు తండ్రి గారు అతని గురుకులంలో చదివించాడు అన్ని చదువుకున్నాడు చదువుకుని ఆయన ఏమన్నాడంటే నేను కొటేషన్స్ ఇవ్వను అన్నాడు ఐదు నాట్ కోట మీకు ప్రాచీన కాలంలో బుద్ధుడు ఆధునిక కాలంలో జిడ్జి కృష్ణమూర్తి గారు వీళ్ళిద్దరూ ఏమన్నారంటే వీడు నాట్ కోట్ అని చెప్పారు ఎందుకంటే కోర్ట్ చేసి చేసి చేసి వీళ్ళు జనాలని అజ్ఞానంలో పడేశారు ఎవరికే ఆలోచించడానికి అవకాశం లేకుండా తయారు చేసి పెట్టారు కనుక వీఆర్ నాట్ బోయింగ్ టు కోర్ట్ నో కోటేషన్ బుద్ధుడు కోర్ట్ చేయాలి చెప్పిందంతా ఉపనిషత్వంలో చెప్పిందే బుద్ధజీత తీసుకెళ్తే తైత్రి ఉపనిషత్తులో పొందటం దానికి నో కొటేషన్ నో కొటేషన్ దానికి ఆపోజిట్ అది ఈ ఆర్గ్యుమెంట్ చూడండి స్మృతి ఉన్నది పరమనుషిత్ ప్రణీత ఋషులలో గొప్పవాడు కపిలుడు ఏమిటాయన గొప్పతనం ఈ ఋషులందరికంటే ముందు ఉన్నవాడు టైం వైజ్ చాలా ప్రాచీనుడు తర్వాత గొప్ప ఋషి కూడా ఆయన సంబంధుడేం కాదు ఆయన తక్కువ వాడని నా అభిప్రాయం కాదు చాలా గొప్పవాడు అంటే ఆయన చెప్పింది తప్పనే నా అభిప్రాయం తప్ప ఆయన తక్కువ వాడేం కాదు గొప్ప ఋషి ఆయన ఆ శాస్త్రాన్ని రచించినాడు తంత్రాఖ్య దానికి తంత్ర కపిలతంత్రము అనే పేరు కపిలస్య తంత్రం లేకపోతే మీరు దాంట్లో తందిత ప్రత్యేకంగా వచ్చి కాపిల తంత్రము అన కపిలస్ కాపిలం కాకలించ తంత్రించం పుస్తకాల్లో ఇటు కూడా ఉంటుంది తంత్రము అంటే శాస్త్రము అని పేరు ఒక తత్వాన్ని బోధించే బోధించేటువంటి సూత్ర సముదాయమునకు తంత్రము అంటే శాస్త్రం తను తంత్రము అంటే ఈ పూజాయి అనే అర్థం కూడా ఉంటుంది కానీ ఇక్కడ వికాలర్థం ఇక్కడ తంత్రము అంటే శాస్త్రము అలా అనడానికి తత్వాన్ని అనే తంత్రియంతే అంటే నిష్పాద్యంతే ఇది తంత్రం దీని చేత తత్వములు అంటే ఇరవై తత్వములు పదిహేడు తత్వములు అలా లెక్క ఉంటారు కదా ఈ తత్వములన్నీ ఇక్కడ వివరంగా చెప్పబడతాయి దీనికి తంత్రము అనగా శాస్త్రము అని పేరు శాస్త్రము ఈ కపిల శాస్త్రమును కపిలుడనే గొప్ప మహర్షి రచించినాడు పైగా శిష్టపడి గ్రహిక మీకు చుట్టూ ఉండే ఈ పండితులందరూ కూడా దాన్ని కోర్ట్ చేస్తున్నారు దాన్ని ఫాలో అవుతున్నారు ఆర్గ్యుమెంట్ ఎలా ఉందో అసలు రివోల్ట్కి ఇంకా ఛాన్స్ లేదు ఎందుకని ఆయన పెద్ద చెప్పాడు ఈ పెద్దలందరూ అనుసరిస్తున్నారు నువ్వు లో అంటే తప్పు తప్పు పాపానికి పోతావు ఎలా ఉంది ఆర్గ్యుమెంట్ అసలు వెరీ రివోల్ ఛాన్స్ ఆఫ్ రివోల్ట్ కాళిదాసు కూడా అలాగే అంటాడు పురాణమితాసుం న చాపి కావ్యం నవమిత్యమద్యం సంతఃపరీక్ష్యాజన్ మోనఃపరప్రత్యజనేయ బుద్ధి నీకు తెలుసున్న శ్లోకమే బాధ జాగ్రత్త కాబట్టి ఎంతో మహావిషు బషి ఆయన చెప్పాడు మీ చుట్టూ ఉన్న పెద్దలందరూ దాన్ని ఫాలో అవుతున్నారు కాబట్టి ఫాలో అవ్వవు ఏమన్నది ఏం ఆర్గ్యుమెంట్ అది ఇప్పుడు ఇవాళ ఒక ఆయన విభూతిల్లా తీశారు ఆయన దేవుడని ఓ పెద్ద సైంటిస్ట్ చెప్పాడు ఓ లక్ష మంది ఆయన దేవుడు అవుతున్నారు కాబట్టి నువ్వు కూడా దేవుడను ఎలా ఉంది ఆర్గ్యుమెంట్ సో అలాంటి ఆర్గ్యుమెంట్ మీరేదో పురాణం వినడానికి వచ్చారో మరి ఏం వినడానికి వచ్చారో నాకు తెలీదు మొత్తానికి పాఠం ఇలాగే ఉంటుంది అన్యాస్ తదనుసారీ స్మృతయ కపిలుడు చెప్పిన ఒక్క స్మృతే కాదు పంచశిఖాచార్యుడు అని ఇంకో ఆచార్యుడు వచ్చాడు ఆయన ఒక స్మృతి గ్రంథాన్ని రాసింది అది కపిలుడు చెప్పిందని నేను తెలియ తర్వాత ఈశ్వర కృష్ణ అని ఇంకో మహాత్ముడు వచ్చాడు ఆయన ఏం చేశాడు కపిల సిద్ధాంతం మీద కారికలు రాసినాడు సాంఖ్య కారికలు అలా అలాగే రకముందో మహాత్ముడు వచ్చాడు ఆ మటిక్కి నేనే ఒక సాంఖ్య విద్వాంసు చూశాను ఆయన నృసింహ సాంఖ్యకం ముది అనే ఒక సింహం బోధానంద సరస్వతి అని కృష్ణ స్వామి తన ఆయనకి సాంఖ్య సిద్ధాంతం మీద పెద్ద పట్టుదల ఉప విద్వాంసుడు ఆయన నృసింహ సాంఖ్యకారికలు అనే పేరుతోటి ఓ పుస్తకం ఉంటుంది సాంఖ్య పుస్తకం సో ఈ రకంగా ఇవన్నీ పుస్తకాలన్నీ స్మృతులే కదా మరి ఇవన్నీ పుస్తకాలు ఉన్నాయి ఈ పుస్తకాలన్నీ ఇది ఎలాగంటే షిరినీ బాబా గారి మీద గత వందేళ్లలో ఎన్ని పుస్తకాలు వచ్చాయి కాబట్టి మీరు నోరేస్తారంటే మీ మీద బండి పుస్తకాలు వేసేస్తాం ఆ పుస్తకాల కింద మీరు ఏమనుకుంటారు నలిగిపోతారు కబర్గా నోరు కలిపారంటే టప్పలతో రెడీగా ఉన్నాయి పుస్తకాలు తిప్పనంటే తెలుసుకుంటా ట రెడీగా ఉన్నాయి కూర్చుని ఉన్నాడు నోరు ఎస్తామంటే ఆ టలు ఎత్తేస్తాం ఆ పుస్తకాలన్నీ డబ్బడ డబ్బడ దాని కింద నలిగిపోతాడు సరిగ్గా సాధ్య కథ విడి పెట్టిందాన్ని సపోజ్ చేసేటువంటి స్మృతులు ఎన్నెన్నో వచ్చాయి ఏం సతీ అనవకాశ్రసర్జే రవి కాబట్టి మీరు అద్వైతమే సత్యము సత్యము నుండి ద్వైతము ఉండదు అని మీరు ఎలా మొదలు పెడితే సర్వజ్ఞం బ్రహ్మజగత్ కారణం అని మీరు మొదలుపెడితే ఈ స్మృతి గ్రంథాలన్నీ ప్రధాన కారణవాదమును సమర్థించేవి ఇవన్నీ కూడా అనవకాశ ప్రసజీ వీటికి ఎక్కడ అవకాశము ఉండదు అవకాశం ఉంటే ఇక్కడ టాపిక్ ఏమిటి జగత్కారణం ఇస్తే టాపిక్ మీరు ఆ టాపిక్ లో సర్వజ్ఞం బ్రహ్మ అని సెటిల్ చేసేసారు అనుకోండి అప్పుడు ఈ స్మృతులన్నీ కూడా జగత్కారణము గురించే చెప్తున్నాయి అది ఇంకో చోటకి వెళ్ళడానికి వాటికి చోట్లేదు ఈ టాపిక్ ని మీరు క్లోజ్ చేసేసారు కాబట్టి ఈ స్మృతులన్నీ కూడా అవకాశము లేనివై అలా గాలిలో వెళ్లాడుతూ ఉంటాయి ఇక్కడ సోటు లేదు ఈ టాపిక్ లో సోటు లేదు అని మనం చెప్పినప్పుడు ఇంకో టాపిక్ వాటిలో ఉన్నట్లయితే ఆ టాపిక్ దగ్గరికి వెళ్ళి అక్కడ చరితార్థములు అవుతాయి తప్పేం కాదు కానీ ఒకే ఒక టాపిక్ జగత్ అదే టాపిక్ దాన్ని మీరు ఈ విధంగా ఆ స్మృతులన్నీ అవకాశము లేనివి అయిపోతాయి ఇది ఎలా ఉందంటే కాకుండా మీరు అద్వైతం అద్వైతం అంటే ద్వైతులు ఉన్నారు విశిష్టాద్వైతులు ఉన్నారు శైవద్వైతులు ఉన్నారు శాస్త్రీయ ఉన్నారు అయ్యప్ప ద్వైతులు ఉన్నారు వీళ్ళంతమంది ద్వైతులు ఉన్నారు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి కాబట్టి అస్తమానం వల్ల ద్వైతం అర్థం అన్నట్టుండేది అర్థం అంటే కాసుహీ అచేతనం ప్రధానం స్వతంత్రం జగత కారణం ఉపనిబద్ధి ఉపనిబద్ధ్యతే ఈ స్మృతుల అవకాశము నేను ఎందుకు అవుతాయో తెలుసునా హీ ఆ స్మృతులన్నిటి ఎందుకు కూడా జగత్ కారణము ప్రధానము స్వతంత్రమైన ప్రధానం మళ్ళీ ఈశ్వరుడు అనేది ఉండదు స్వతంత్రమైన ప్రధానం వాళ్ళు ఉపాదాన కారణం కంటే భిన్నంగా ఒక నిమిత్త కారణాన్ని వాళ్ళు అంగీకరించలేరు నయ్యాయితులు అంగీకరించారు అలా నిమిత్త కారణంతో ఉపాధాన కారణం కంటే భిన్నంగా ఈశ్వరుడు అనే నిమిత్త కారణాన్ని నయాయితులు స్వీకరించారు వీళ్ళు ఇంకా మళ్ళీ నిమిత్త కారణం పెట్టుకోలేదు వాళ్ళు ఆమె దాని అర్థం ఏంటంటే స్వతంత్రం నిమిత్త కారణం పెడితే ఈ ఉపాధానము అస్వతంత్రం అవుతుంది ఎందుకంటే స్వతంత్రుడు కర్త నిమిత్త కారణం అవుతూ ఉంటాడు కాబట్టి ఇదే ఇదే స్మతంత్రము అదే సృష్టి చేస్తుంది తన ఉండే అని వాళ్ళు ఆ విధంగా జగ కారణాన్ని వాళ్ళు ఆ ఉపనిబద్ధ్యత వాళ్ళ స్మృతులలో గట్టిగా రాసి పెట్టుకుంటారు స్మృతులు ఈ మధ్య ఇలాంటి స్మృతులు ద్వారా వచ్చాయి ఓ స్మృతుండే ప్రజాపతి అని ఉంటున్నాయి మన వాళ్ళు ఏం చేశారు కొత్త స్మృతి పెట్టాలంటే మళ్ళీ అల్లే పదాలు పెట్టుకుంటే కొత్త స్మృతి వల్ల సమస్య వస్తుంది కాబట్టి ప్రజాపతిని ఆ నటు ఈ నటు పాడేస్తే ఏమవుతుంది ప్రజాపిత అవుతుంది పతిలో ఉండే కారణం అటు ఈ కారణం ఇటు పడేస్తే ప్రజాపిత బ్రహ్మకుమారి ప్రజాపిత ఇంత పెద్ద గుడ్డు కింద ఉంటాడు జీవులందరూ చిన్న చిన్న గుడ్లు కింద ఉంటాడు అంటే ఒక స్మృతి దాని మీద హండ్రెడ్ సర్ బుక్స్ వచ్చాయి సో ఇలాగా ఈ స్మృతులు అలాగా పెరిగిపోతూ ఉంటాయి అలాగే ఈ స్మృతులు ఇక్కడ ప్రధానంగా మనం సాంఖ్య స్మృతులనే పరిశీలిస్తూ ఉన్నాము ఈ స్మృతులను కనుక మనం స్వీకరించినట్లయితే అద్వైత అద్వైతమే సత్యం ఇవన్నీ కూడా అనవకాశములు అయితే మరి మనుస్మృతికి కూడా అదే గతిపడుతుంది అంటే ఆర్గ్యుమెంట్ ఏంటంటే అద్వైతాన్ని చెప్పినప్పుడు మనుస్మృతికే దిక్కు లేదు ఇంకా నీ స్మృతికి వచ్చిందా మేము మనుస్మృతినే కాదన్నా నీ స్మృతిని ఎలా కాదంటాం మనుస్మృతి శ్రేష్టము ఒక ప్రసిద్ధి విద్వైకించ మన దత్తజం అని వేదంలో కూడా చెప్పాడు ఏది మను చెప్పాడో అది మంచిది భేషజం మంచిది మందు మంచిది కాబట్టి మనుస్మృతి గొప్పది మనుస్మృతినే పక్కన పెట్టి కాలండి మీ కట్టడ స్మృతి మాకు లెక్కాంతారేమో మనుస్మూర్తికి వేరే చోట అవకాశం ఉంది మనుస్మృతికి ద్వైతమో అద్వైతమో లేకపోతే జగత్కారణం ఏది బ్రహ్మయాలు మరొకట అనే పాయింట్ దగ్గర మనుస్ఫూర్తికి అవకాశం లేదు అక్కడ మనుస్ఫూర్తిని మనం బతకం కానీ మనుస్మూర్తి అంత మాత్రం చేత ఎందుకు కొరట అనేది అవ్వదు ఎందుకంటే చాలా ఏరియాస్లో మనుస్మృతి యొక్క ప్రచారము ఉంటుంది అది ప్రవేశించి అక్కడ చరిత్ర అర్థం అవుతుంది ఈ ఒక్క టాపిక్ లో పట్న పడితే మేటాపిట్లో అది చరిత్ర అర్థం అవుతుంది కానీ ఈ సాంఖ్య స్మృతిని కనుక మీరు దీంట్లో రానివ్వకపోతే దీనికి వేరే చోట ప్రవేశమే లేదు దాని టాపిక్ లేదు కాబట్టి ఇటు కాకుండా వీ అది ఆర్గ్యుమెంట్ మన్ వాది స్మృత స్థావతులు అగ్నిహోత్రాదినా ధర్మజా అపేక్షితమర్థం సమర్పయ్యవకాశా మనుస్మృతి పరాశరస్మృతి యమస్మృతి ఇలాంటి స్మృతి గ్రంథాలు ఉన్నాయి ఇవన్నీ కూడా కర్మకాండలకు చెందినవి వాళ్ళు ధర్మాన్ని డిఫైన్ చేసుకున్నారు చోదనాలక్షణ ధర్మ అని డిఫైన్ చేసుకున్నారు ఎలా డిఫైన్ చేశారో దోనండి ధర్మాన్ని ధర్మాన్ని ఎలా డిఫైన్ చేశారంటే వేద వేదంలో బ్రాహ్మణం ఉండవు మంత్రాల్లో మీకు విధులు ఉండవు విధులన్నీ బ్రాహ్మణంలోనే ఉంటాయి కాబట్టి మంత్రాన్ని పక్కన పెట్టండి మంత్రాల జోళ్ళకి వేద ఇంక మీకు బ్రాహ్మణాది మిగిలి ఈ కూడా వేదమే ఇది వేదం కాదని ఒక వాదము కలదు మంత్రాలే వేదం బ్రాహ్మణములు వేదము కాదు అని ఒక వాదము కాదు సో ఆ వాదము ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది దాన్ని వివరిస్తూ పుస్తకాలు వస్తాయి ఇప్పుడు మీరు ఏది ఫాలో కావాలి ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఫాలో కావాలా వివరిస్తూ పుస్తకాలను ఫాలో కావాలి కాన్స్టిట్యూషన్ ఫాలో కావాలి వివరించే పుస్తకాలు ఉపయోగపడతాయి అది ఒక ఆర్గ్యుమెంట్ ఇంకో ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటుందంటే కాన్స్టిట్యూషను దాన్ని వివరించే పుస్తకములు ఈక్వల్లీ సేఫ్ క్రియేట్ అని ఒక అనుకుంట ఇక్కడ ఇక్కడ పరిస్థితి అది మంత్రములు మంత్రములను వివరించే బ్రాహ్మణములు కూడా రెండు ఈక్వల్లీ సేఫ్ అని జైలు మహర్షి సూత్రం పెట్టాడు ఆయన సూత్రం పెట్టేదంటే కారణం ఏమిటో నీకు అర్థం ఎందుకు కదా కేవలం మంత్రాలను మాత్రమే పరిగణించేటువంటి పరిస్థితి ఒకటి ఉండే ఇప్పుడు ప్రశస్త నిషేధ ఒక పరిస్థితి ఉండే మంత్రములు మాత్రమే వేదము బ్రాహ్మణములు పౌరుషైరములు మంత్రములు మాత్రమే పౌరుశైరము అని ఒక సిద్ధాంతం ఒకప్పట్లో ఉండేది అది అది చాలాది కాలంలో ఎందుకని మంత్ర బ్రాహ్మణ యో వేదనామధేయం సూత్రం రాశాడు జయమిని మహర్షి ఇంకా అది ఫిక్స్ అయ్యాడు మంత్రానికి బ్రాహ్మణానికి కలిపి వేదమని పేరు మామూలుగా వేదమని పేరు అని వేరే సూత్ర రెండు రాయాల్సి వచ్చిందంటే సమాజంలో ఎక్కడైనా కొంతమంది అభిప్రాయాలు వేరుగా ఉంటే వాటిని అన్నింటినీ కూడా అక్కడ తోసిపుచ్చి దీన్ని జేమిని మహర్షి పెట్టారు దీన్ని ఎవరూ క్వశ్చన్ చేయలేదు అదే లావుతాయి జేమిని మహర్షి సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం జీర్ణించారు రెండు వేల ఐదు వందల వరకు వేసుకొచ్చారు బుద్ధుల కంటే ముందు అది బుద్ధుడు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఆర్డర్ వీసి దానికంటే ముందు వాడు దాని బట్టే మీరు ఊహించవచ్చు దీన్ని అంటే సుమారు రెండు వేల ఇరవై వందల సంవత్సరాల వరకు ఈ మాటని ఎవరు క్వశ్చన్ చేయలేదు ఆ తర్వాతి కాలంలో స్వామి దయానంద సరస్వమి ఆయన శతాబ్దంలో వచ్చారు కాశీ నగరాన్ని ఆయన క్వశ్చన్ చేశారు ఆయన ప్రతిదాన్ని క్వశ్చన్ చేసే ఆయన క్వశ్చన్ చేయకుండా దైని వదిలిపెట్టాడు అసలు క్వశ్చన్ చేయడం అనేది ఆయన నేర్పాడు అసలు సమాజాన్ని ఓ రకంగా తర్వాతి కాలంలో కొంత సెనిటిసిజం అన్నీ కనపడతాయి బట్ స్టిల్ ఆయన అంటే ఈ క్వశ్చన్ ఎవరిట క్వశ్చన్ క్రిస్టియా అంటే ఈ క్వశ్చన్ ఇస్లాం పురాణాలను క్వశ్చన్ చేశాడు అన్నింటినీ క్వశ్చన్ చేశాడు ఆయన ఏమైనా క్వశ్చన్ చేశాడంటే మంత్రములు వేదం అవుతాయి తప్ప బ్రాహ్మణములు వేదం ఎలా ఉంటాయి అని క్వశ్చన్ చేశాడు మీకు నేను హిస్టారిక్ పర్సెక్టివ్ పర్స్పెక్టివ్ మీకు చెప్తున్నాను నేను సో వాట్ ఎవర్ ఇక్కడ బ్రాహ్మణములో ధర్మమును వాళ్ళు డిఫైన్ చేశారు బ్రాహ్మణముల్లో కాదు దేనిని డిఫైన్ చేశారు ఎలా డిఫైన్ చేశాడు చోదన ఆ రక్షణ అర్థ ధర్మ చోదన అంటే విధి విధి అంటే బ్రాహ్మణాల్లో ఉంటుంది బ్రాహ్మణములలో ఉండే విధి వాక్యములు దేనిని చెప్తాయో కర్మ ఏ కర్మ అని చెప్తాయో అది ఏ ధర్మం అంటే ఇప్పుడు శమము ఇలాంటివి ఉన్నాయనుకోండి దాంట్లో కర్మ ఉండదు ఇది శాంతముగా ఉండుట అది ధర్మం ఎందుకంటే విధి ఉండాలి విధి అంటే డూ అండ్ డోంట్ డూస్ అండ్ డోంట్స్ ఉంటేనే విధి డౌ షాల్ట్ డూ దిస్ డౌ షాల్ట్ నాట్ డూ దాట్ అది విధి అదే ధర్మము అని ఒక వెరీ వెరీ కన్ఫైన్డ్ వేలో ధర్మాన్ని నిర్వహి ఆయన నిర్వచించిన దీని మీద తరువాతి కాలంలో అద్భుతైన శ్లేసార్థం ధర్మహంతో కొంచెం దాన్ని ఎక్స్పాండ్ చేశారు వైయాయికులు వాళ్ళు మరీ బ్రాహ్మణాలని చెప్పేసి పుస్తకం పెట్టడం ఆ పుస్తకంలో చెప్పిందే ధర్మము మరేది ధర్మము కాదు అనే పరిస్థితి నచ్చక నయకులు వాళ్ళు ఇంకో రకంగా దానికి కొంచెం కష్టాంక్షన్ ఇచ్చారు ఈ మన్వాటి స్మృతులు ఏం చేశారంటే ధర్మానికి ఆ నిర్వచనాన్ని స్వీకరించి చోదనాలక్షణమైన ధర్మ జాతి అయినా ఇది ధర్మము ఇది ధర్మము ఇది ధర్మము చాలా లిస్ట్ ఉంటుంది విధి అంటే జాత జాత అంటే కలక్షణ సో అది ఎలా ఉంటుంది శోధనాలక్షణే శోధనాలక్షణోత్సవ ధర్మ ఆ సూత్రం నుంచి శోధనాలక్షణేనా అనే మాత్రమే ఆయన ఆ సూత్రానికి రిఫరెన్స్ కింద ఉంటుంది శోధన రూపంగా ఉండేటువంటి శోధన అంటే విధి మ్యాండేట్ దూస్ అండ్ రూపంగా ఉండేటువంటి కర్మలు ఏమిటా కర్మలు అగ్నిహోత్రాలైన యావజ్జీవం అగ్నిహోత్రం గుహోతి మొదలైన విధులు అగ్నిహోత్రము ఇతర కర్మలు ఏమై ఇవి ఏ ధర్మం అని డిఫైన్ చేశారు దాన్ని మన్వాధి స్మృతులు స్వీకరించారు స్వీకరించి దాన్ని వ్యాఖ్యానం చేసుకుంటూ మీరు ఈ విధంగా ఈ కర్మలు చేయండి ఆ కర్మలు చేయకండి ఆ తప్పు పని చేయకండి ఈ మంచి పని చేయండి అంటూ ఈ మన్వాధి స్మృతులు అనేకములైన వివరణలను ఇచ్చినాయి కాబట్టి వాటి టాపిక్కి అద్వైతానికి ఏమి సంబంధం లేదు అక్కడ మన్వాది స్మృతులు ఆ టాపిక్ లో అవి చింత అర్థం కూడా కూర్చున్నది వాడికి టాపిక్ దొరికింది కదా అక్కడికి వెళ్ళి ఇప్పుడు మ్యాథమెటిక్స్ టీచర్ ఉన్నాడు వాడికి మ్యాథమెటిక్స్ క్లాస్ ఇవ్వాలి మ్యాథమెటిక్స్ క్లాస్ ఆల్రెడీ ఎంజేజ్ అయిపోయింది ఆయన అలా కాలేజీలో కూర్చొని సోషల్ స్టడీస్ టీచర్ ఉన్నాడు సోషల్ స్టడీస్ క్లాస్ ఎంజేజ్ అయిపోయిందండి అంటే ఫోన్ వెళ్ళి అక్కడికి వెళ్ళి హిస్టరీ క్లాస్ చెప్పండి లేకపోతే లాంగ్వేజ్ అండ్ క్లాస్ చెప్పండి సోషల్ స్టడీస్ కూడా ఏదైనా చెప్పచ్చు అని ఆయనకి చోటు చూపించారు ఈ మెథమెటిక్స్ కూడా ఈ చోటు చూపిద్దామంటే లేదు కాబట్టి ఈ మెథమెటిక్స్ క్లాసే ఇవ్వాలి కాబట్టి మన్వాది స్మృతులకు ధర్మము అగ్నిహోత్రాది కర్మాలు అవి చేయాలి మొదలైన చోట్ల వాటికి కావాల్సిన అవకాశం ఉన్నది కాబట్టి అక్కడ చరితార్థాలు అయిపోయాయి కానీ ఈ సాంఖ్య మాత్రం కేవలము దగ్గర గురించి మాత్రమే చెప్తున్నాయి మీరు దాని కనుక కాదంటే అది మళ్ళీ ఒక అవకాశం లేనిదై వ్యర్థమైపోవు కాబట్టి దాని కారణానికి వీలు లేదు అది ఆర్గ్యుమెంట్